మెళ్ళవు పులిగోరు ఈ పక్క చింపుని అర్థమవుతుందే మోటార్ బైక్ లో పోతే గంట సేపటిగా చెప్దాం మన గుండెల్లోనే ఉండేటట్టు ఆయన ఆయన సార్ వాడే సెంఫెలో ప్లీజ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నా దృష్టిలో వాడే ఎందుకని అంటే లేకపోతే తర్వాత లేదు ఇప్పుడు యువ అన్నాడు అయిపోయింది మంచి యువకుడు ఓకే సాధు యువ ఈ అత కాదు అని చెప్పడం ఈ రేటు కాదు సాధు యువ ఆ యువాహ ఇప్పుడు యువకుడు అయినంత మాత్రాన మంచివాడు కావాల్సిన లేదు అది అర్థం యువాహ అసాధుర్భవతి ఆ యువకుడుగా ఉండి మంచివాడు కాకుండా ఉండొచ్చు సాధురవతి ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు చిన్నప్పుడేమో ఇట్లా తిరుగుతాడు సరేనా వాడికి ఏది మంచిది తెలీదు ఏమీ తెలియదు గందరగోళం అయిపోతాడు మంచి యవనాన్నంతా పాడు చేసుకుంటాడు వాడు మంచివాడు అవుతాడు ఇప్పుడు ముసలుడయిన దేనికి వృద్ధనా దేనికి చెప్పండి వాడు అందుకని కొందరు అంటుంటారు చిన్నప్పుడు అండి చాలా గొడవ ఉండేవాడు అండి ఇప్పుడు ఎంత సాధువైపోయాడు ఆ ఆవేశం లేదు ఆవేశం లేదంటే అంత పోయింది సారి పూర్వమేమో నుంచి ఎగిరి దుమికి అది రాజుతో ఇప్పుడు దుమకం అవసరంలే నడవాలంటేనే మోకాలు టిక్కక్కు టికక్కు టిక్ టక్కు అది కదా ఎన్ని శబ్దాలు ఇప్పుడు చేయాలి అందుకని ఆయన సాధు ఇది రాకుండా అయ్యా ఎవడైతే యువాపీ అసాధుభవతి సాధులపి అయువా కాబట్టి మంచివాడుగా ఉన్నాడు ముసలాయన ఎందుకు తెలుసా మనుష్యానందాన్ని ఆయనే అనుభవిస్తాడు చెప్పండి ముసలా ఆయన ఇప్పుడు మనం చెప్పిన అన్ని తీసుకొచ్చి ప్రపంచంలో ఉన్నవన్నీ ఇచ్చాము ఆయనకి మంచివాడు సాధురపి కానీ అయుహ యువకుడు కాదు అవన్నీ ఇచ్చి సార్ మీకోసం మేము ఇంత కష్టపడి తెచ్చాం సార్ మీరు చిన్నప్పటి నుంచి చాలా బాధపడి స్థాయికి అనుభవించండి సార్ అండి ఏంటిని నువ్వు తెచ్చింది ఏంటైనాది ఇదే ఇది పెస ఆయన తినేది ఎప్పుడు ఆ పెస తిని ఆయన జీవించుకునేది ఎప్పుడు మళ్ళీ అర్థమవుతుందే కాబట్టి సాధువు కావచ్చు అందువల్ల అంటున్నాడు సాధు యువా చూచారా యువా మాస్టర్ తమాషా కాదు యువ యువకుడుగా ఉండాలా కానీ సాధు యువా ముసరాడు సాధువ ఇవ్వేవాడు కాబట్టి మనుష్యానందం అనుభవించడం కనుక పూర్ణంగా అనుభవించాలి ఈ ప్రపంచంలో ఉండే లౌకికానందాలన్నీ అనుకుంటే సాధు యువా అయింది ఆ తరువాత నిసమే కానీ జ్ఞానం లేదు చూడండి అంటే వాడికి వెళుతుంటది అందువల్ల లౌకికంగా వెలితే ఉండాలంటే మంచి యువకుడుగా ఉండాలా యువకుడుగా ఉండేటట్టు దరిద్రంగా ఉంటే లాభం బాగా సాధువై ఉండాలా సాధుత్వం కలిగి ఉండాలా సాధుత్వం ఉంది పాపం యువకుడు కానీ జ్ఞానం లేదు నాకు జ్ఞానం లేదు నాకు జ్ఞానం లేదు అందువల్ల వాడు మంచి విజ్ఞానవంతులై ఉండాలి అప్పుడే అధ్యాకహ అధ్యాయ కహ అధ్యాయ కహ అధ్యాయి అనేటువంటిది పాఠాంతరం అది దిస్ ఇస్ నాట్ రాంగ్ అధ్యాయ అంటే అధిత వేదహ అధిత వేదహ వేద జ్ఞానం కలిగినటువంటి వాడు అంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఏ జ్ఞానమైతే ఆ జ్ఞానం ఏదో జ్ఞానం ఉండాలి వాడికి పూర్ణంగా జ్ఞానం లేకపోతే వాడే ఆనందంగా ఉండగలడు అది తర్వాత ఆశిష్ట ఇదొకటి చూడండి వాడు సాధువుగా ఉండొచ్చు చూసారా అంటే మనిషి ఆనందం మనుష్యానందాన్ని పొందడానికే ఇవన్నీ అభ్యంతరాలు ఒకదాని తర్వాత ఒకటి అబ్స్టకల్స్ ఇవి ఇవన్నీ తిరిగితేనే మనిషి సుఖంగా ఉండగలడు లేకపోతే పెద్ద ఉంటాడు ఇప్పుడు యువకుడే మంచివాడే జ్ఞానం లేదు ఎస్ జ్ఞానం లేనప్పుడు ఏం చేయాలి వాడు జ్ఞానం పొందాలా తర్వాత లక్షణం చూడండి ఆశిష్ట ఇదొకటి వాడు ఆశిష్ట అయి లేకపోతే లాభం లేదు అంటే ఏంటి స్వామిజీ ఆశు తమహ ఆశు శీఘ్రమేవా వెంట వెంటనే టక్క తను చేయాల్సిన పని చేసుకుపోయేటువంటి వాడు అయి ఉండాల అంతేగాని ఇది చాలా ఇంపార్టెంట్ ఇది అంటే యువకుల్లో సాధువులైన వాళ్ళలో కొన్ని లక్షణాలు ఉంటాయి అంటాడు శాస్త్రంలో అదేమింటే తెలుసా ఏమయ్యా వాడు అనుభవించాలి ఏమి అనుభవిస్తాడు వాడు చెప్పండి సినిమా పోవాలి సినిమాకి రావ చేసేది ఉన్నది తినవా తిని సాధించేది ఫుట్బాల్ ఆడుతుండదు చూస్తాంరా అక్కడికి పోయేది కదా క్రికెట్ చూస్తాంరా ఏముంది బ్యాట్ తో కొట్టేదే కదా వారేంటంటి ఇంక దేంట్లో కూడా ఒక ఆశ లేకుండా ఒక ఉత్సాహం లేకుండా తర్వాత దాంట్లో ఏమి ఉందిలే దీంట్లో ఏమి ఉందిలే ఇదే ఉందిలే అదే ఉందిలే ఆయా స్వామీజీ వేదాంతం చేద్దాం ఆ విని సాధించేదివారు ఇంతవరకు వినలేదు ఆయన విన్నాం కదా ఇవి నాకు వీడికి ఎట్లా లౌకికానందం ఇప్పుడు బ్రహ్మానందం విషయం కాదు నేను మాట్లాడేది మీకు అర్థం లేదో నా కర్మ ్రహ్మానందం విషయం దేవుడు బ్రహ్మానందం విషయం బ్రహ్మలు మన విషయం ఈ ప్రపంచంలో మనం నవ్వలేకపోవడానికి కారణాలు ఏంటంటే ఇవే అందువల్ల రేపు రేపు చూసుకుంటావు ఇది చేస్తున్న వాడు ఏ తీడు వాడు అటువంటి వాడు ఉపయోగం లేదు అందువల్ల ఆశిష్ట చూసారా ఆశు వెంటనే ఆశు తమ ఎంతస్టిక్ గా ఉండాలి అదేడా ఎంతో చేయాసం అది ఆశిష్టానిది ఎంతో చేసాం ఒక పనిలో ఉత్సాహపూరితంగా పోవాలి ఎక్కడికైనా సరే పని లేనప్పుడు నేను నేను కూడా మావాళ్ళు చెప్తున్నా పని లేనప్పుడు కావాలంటే ఎంతసేపు నేను కూర్చొని ఉండేవాడిని పని ఉండేటప్పుడు చికచిక చూసుకుంటూ పోవాలి మనిషి అది ఒక ఆనందం గ్లాస్ తీసుకుంటారా అంటే ఏదైనా కూడాను ఉత్సాహపూర్తి ఎందుకు మనిషి నడిచేటప్పుడు కూడా ఏ ముసలాళ్ళు అయితే పర్వాలేదు యువ సాధు యువ సాధు యువ మరిచేది ఎందుకంటే శక్తుంది లోపల ఉత్సాహం లేదు అర్థమవుతుంది కాబట్టి యువకుడు చెప్పండి ఇప్పుడు ముసలాళ్ళు అందంగా కనపడాలని పాపం వాళ్ళు వాళ్ళ బాధ వాళ్ళు పర్తుంటారు మనం చూస్తుంటాం మంజా వేసుకుని వచ్చేది అది ఇది వాళ్ళకి అందం కాదు అందం పోయిందని వాళ్ళ బాధ వీళ్ళకు ఉంది డిఫరెన్స్ ఇప్పుడు ముసలిళ్ళు తనంత బుట్ట అయిపోయింది బుట్ట ఏ మంజా ఇంజా చేసుకుని రావాలా పెద్ద యాతను వాళ్ళకి అందుకని నీకు స్టైల్గా అది ఇది మళ్ళీ దాంట్లో ఒక కోట ఒకటి వేస్ట్ కోట్ ఒకటి ఒకటి కర్ర ఒకటి వాళ్ళు ఎంత చేసిన వాళ్ళు ఎంత చేయాలి వాడిపోయిన గోంగలానే ఉంటది అది వేరే విషయం కానీ అట్లే కాదు యువకులు ఉండాలి అనుకోండి వాళ్ళకి మంచి శరీరం బాగుండి వాళ్ళు ఇది ఎక్కడ పోయి ఆ ముసలి వాళ్ళు అనుకుంటుంటారు ఇది అట్లా పోయి అది వచ్చేస్తే పరకాయ ప్రవేశ అందువల్ల ఆశిష్ట ఎప్పుడు ఉత్సాహపూరితంగా ఉండాలి మనిషి తన మాట తన తీరు తన నడక అవన్నీ ఏం చెప్తాయంటే లోపల ఎట్లుండా చెప్తాయి ఉత్సాహంగా ఉంటాడు లోపల మనిషిలో ఉత్సాహం ఉంటే మనిషి ఉత్సాహంగా ఉంటాడు అది ఆశిష్ట అవునండి మంచి ఆశిష్ట చూడి యువ క్షీణం లౌకికానందం యువా సాధు యువ అధ్యాయ అధ్యాయకహ ా చదువుకుని ఉన్నాడు అంతా బాగున్నది అశిష్ట ఉత్సాహం కూడా ఉంది హెల్త్ లేదు ఉత్సాహం ఏమి ఉండదు అందరినీ పిలుస్తాడు పోదాం మాట సినిమా కంటాడు మనం లేవమంటే గంటగా రాస్తాడు సరే పోదాం సినిమా కంటే లేస్తాడు మంచం మీద కాబట్టి అటువంటి వాడు ఏమనుభవిస్తాడు చెప్పండి వాడు ఎట్లా ఉండాలా దృఢిష్ట దృఢిష్టహు దృఢంగా ఉండాలి దృఢతమ ఆరోగ్యం హెల్త్ హెల్త్ కూడా ఉండాలా దీనికి యోగం టీవీల్లో వాళ్ళు బాధ దృఢిష్ట ఓకే దృఢతమహ సరేనా సరే ఇవన్నీ బాగుండే మనసు కూడా బలిష్ట అన్ని ఇవన్నీ ఉండి చూడండి యువకుడుగా ఉండి సాధువుగా ఉండి మంచి జ్ఞానం ఉండి ఆశిష్ట బాగా ఎంత అన్ని పనులు చేయాలనేటువంటిది దృఢంగా ఉండి బలంగా ఉండి ఇన్ని ఉన్నవాడికి అన్ని ఉన్నాయి ఇవన్నీ ఉండయి యువకుడు మంచి సాధువు బలం ఉంది మంచి బలమైనటువంటి మనసు ఉంది బలమైనటువంటి దేహం ఉంది ఉత్సాహం ఉంది అన్ని ఉంది నిరుద్యోగం ఇప్పుడు ఇవన్నీ దేనికి బరికొస్తాయి పార్క్ లో పోయి కూర్చోడానికి ఇందిరా పార్కు లో కూర్చోడానికి తప్ప ట్యాంక్ పని సాయంత్రం అది కూడా ఇంట్లో డబ్బులు ఇస్తే బట్టలు కొనుక్కొని అక్కడ కూర్చోడానికి తప్ప ఇంక దేని బరికొస్తాయి చెప్పండి కాబట్టి అన్నీ ఉండాయి అల్లుడు ఏం చేయాల అప్పుడు ఏంటో తెలుసా ఇటువంటి వడికి ఇటువంటి వాడికి ప్రపంచంలో ఉండే సమస్తమైన విత్తం ధనం విత్తం అంటే ఇక అన్ని సమస్తం ఎట్టు జెడ్ ఏవైతే ఉండయో అన్ని వాడి అధ్యయనంలో పెట్టేసామనుకోండి కమాన్ ఎంజాయ్ ఇది గనక రాజులాగా అనుభవించాడు అనుకోండి ఇది మానుష ఆనంద ఇది స మనుష్యానందం అంటే ఇది లౌకికానందం పూర్ణం లోకంలో ఇది ఎవరికైనా ఉందే నాకంటే రాజ్యం లేదనుకోండి రాజా పృథ్వీపతి ఇది ఎందుకనంటే పృథివీ సర్వ విత్తస్య ఏమన్నా ఉందా చెప్పండి ఉండదే నిజంగా ఇప్పుడు తిరుపతికి సుఖం ఉండేటట్లయితే ముందస్తు ఎన్నికలు ఎందుకు ముందస్తు ఎన్నికలు ఉంది కదా ఆల్రెడీ నీకు వెరీ ఇంపార్టెంట్ నీకు ఉంది కదా పదవి పదవి లేనివాడేమో లేదా ఏడ్చా ఉండేవాడేమో ఉండేది ఊడిపోతే మళ్ళీ రాదేమోనని ముందస్తు ఎన్నికలు అంతే ఏమయ్య చూడు గాలి ఉన్నప్పుడే తెరతా పెద్ద మూడు చోట్ల గెలిచాం నాలుగు చోట్ల గెలిచాం ఎవరైనా సరే ఏ పార్టీ అయితే ఎవరికి వెళ్ళారు ఎందుకని మనది పార్టీ అంటే అందువల్ల మనకేం లేదు మనకే పార్టీ కాబట్టి ఒకరు చూస్తే ఇది అయ్యా నాకేమన్నా సానుభూతితో గెలుస్తానేమో ఇంకొక అయినా మూడు చోట్ల గెలిచాం కాబట్టి గెలుస్తాము అంటే ఇప్పుడు ఏంటో మీకు ఉండదు కదా మీ ఇద్దరిక ఉంది కదా ఏమో ఇంకా ఉన్నది కదా ఉంది ఇంకొక సంవత్సరం ఉంది కదా ఉంది కానీ ఐదు సంవత్సరాలు ఉండాలని ఇంకా మరి తర్వాత రాని ఎలక్షన్స్ అప్పుడు రాలేకపోవచ్చు ఎందుకని ఈ లోపల ఇది మర్చిపోతా లేమో పోహనంచాల కాబట్టి అధి జ్ఞాపకం పెట్టుకొని ఉండాలి వాళ్ళు వాళ్ళ మనసుల్లో అది బాగా పచ్చగా ఉన్నప్పుడే నేను వెచ్చగా ఎన్నికల్లో ఎంటర్ అయ్యి మచ్చిగా పిచి పిచిగా అందరినీ ఓడించి అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి ఇటువంటి ఆనందం లోకంలో ఉండే ఆనందం కూడా పూర్ణంగా పొందిన వాళ్ళు ఎవ్వరూ లేరు సరేనా ఎందుకని ఇవన్నీ కలిస్తే కమాన్ తే మానుషా ఆనందాహ సయికో మనుష్య గంధర్వాణమానంద్రోత్రియ చాకామ తోడం ఇక్కడి నుంచి పరుగు తే ఆనందం మనుష్యానందం ఏదైతే ఉందో ఏ ఆనందమైతే ఉందో మనుష్ మానుషా ఆనందా तमुा आनंद आनंद बहुवचन आनंद इधर जो पलकाल इन आनंद तरह आनंद अंटे परगे ते ये शतम मनुषा आनंद मनुष्यानंदमो इतक वेटते शतम लौकिकोपे आनंद ఈ పూర్ణం లోకంలో ఉండేటువంటి ఆనందం మనుష్యానందం అని ఏదైతే ఇప్పుడు చెప్పామో ఇవన్నీ ఉండి పృథివీలో ఉండేటువంటి ధనమంతా పృథివీలో ఉండే ధనం అంటే కేవలం అమెరికా కాదు మొత్తం టోటల్ ధనం ప్రపంచంలో ఉండేదంతా తీసుకొచ్చి ఇచ్చేసి ఇవన్నీ బాగుండి దృఢంగా బలంగా ఉండి అనుభవించాయంటే ఆయన అనుభవించేది మొత్తం అనుభవించండి అది మనుష్యానందం దానికి వంద రెట్లు మనుష్య గంధర్వాణానందేరు మనుష్య గంధర్వాణానందనుష్యానందం అయిపోయింది కదా దాని తరువాత ఇప్పుడు ఈ ఇన్ని ఆనందాలు గనక ఇంటూ హండ్రెడ్ ఇటువంటి ఇంకా వంద గనక అయితే మనుష్య గంధర్వాణం ఆనంద ఇది ఒక కొలత వెయిట్స్ అండ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు వందతో గొలిచింది ఎవరు ఎవరికి తెలియదు ఇది ఇది వెయిట్స్ అండ్ మెజర్స్ ఎట్లంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో మనకు స్పేస్ ఉంది చూడండి దేశం అంతే కదా ప్రదేశం ఉంది ఈ ప్రదేశంలో కిలోమీటర్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పుడు గోశాలలో పది ఆవులు ఉన్నాయి మనకు ఆవులు పాలు ఇన్ని లీటర్లు లీటర్లు ఎవరు సార్ పాలే ఉండేది అడ లీటర్లు ఎక్కడి అర్థమవుతుంది ఇప్పుడు అట్లాగే ప్యాడీ వచ్చింది బియ్యం పృథివీ భూమాత ఇచ్చింది మనకు ఓకే పృథ్వీ ఇచ్చింది ప్యాడీ వరి మరి ఈ వరి ఇన్ని షేర్లు ఇన్ని కిలోలు ఎక్కడి నుంచి వచ్చి మనం తయారు చేసుకున్నాం భగవంతుడు ఆవునిస్తే ఆవు మనకు పాలు ఇచ్చింది కాని ఆ పాలుని వినియోగార్థం మనం పెట్టుకున్నాం కదా ఇప్పుడు మైలు అన్నాం పూర్వం ఇప్పుడు కిలోమీటర్లు ఇట్లాగే ఉంటేది మార్చుకున్నాం పూర్వం రూపాయి అన్నా రూపాయికి పదహారు అణాలు అన్నావు ఎవరు చెప్పారు అది వేదం ఎక్కడన్నా ఉంది రూపాయి మనం కొన్ని తయారు చేస్తుంటే భగవంతుడు నేర్చుకుంటాడు ఎందుకంటే ఆయన తయారు చేసినప్పుడు రూపాయి లేదు అసలు తర్వాత బాటర్ సిస్టమ్ ఉన్నది కదా చాలా కాలం ఈ రూపాయలు ఇచ్చినప్పుడు ఆయనకేం తెలుసు ఆయన ఇక్కడ రూపాయి రూపాయి ఆయన ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇట్లా అంటే షికార్ వచ్చాడు అనుకోనే రూపాయింటే ఎక్కడిది వేదం లేదు ఐదు రూపాయలు అప్పుడు మనం మనగాడు అనుకోండి అండి పదహారనా మళ్ళీ ఆయనకి డౌట్ పదహారనాలు అదేం నాలుగు పావులు అది రెండు అర్థం రూపాయలు అంటే మనం వాటిని అట్లా చేసుకున్నాం విభజించుకున్నాం డివైడ్ చేసుకున్నాం అర్థమవుతుందా అదొక మెషర్ లేకపోతే ఇప్పుడు మీ దగ్గర నేను అప్పు తీసుకొని వచ్చి రెండు దోషిండి అంటే ఐదు నోట్లంతా నా దోషిలో పోసాడు నేను తెచ్చేసుకొని మళ్ళీ మీకు ఇచ్చిన రూపాయలు అన్ని కొన్ని పాలు ఏంటి సార్ పాలు తెచ్చేసుకొని ఇదే సార్ నిండుగా తీసుకపోతాను దోశలు నిండుగా మంచిది ఈసారి మళ్ళీ తెస్తాను నిండు అందువల్ల ఇది ఏదైతే తీసుకున్నాం అది ఇవ్వాలంటే ఐదు వందల రూపాయలు తీసుకున్నాం ఐదు వందల రూపాయలు ఇవ్వాలనుకోండి దానికి మనం చేసుకుంటూ వచ్చాం ఇట్లా అందువల్ల ఇక్కడి నుంచి అక్కడికి నాది అని అనుకోండి ఈ స్థలాన్ని ఏదో పెట్టుకుని ఒక కిలోమీటర్లు లేకపోతే ఇది ఒక మైలు దీనికి ఒక ఎనిమిది బర్లాంగులు మరిపోతా ఉంటాయి ఇవన్నీ అట్లాగే మనం వినియోగార్థం ఇది మెషర్ అందువల్ల మీరు కూడా ఇంకెక్కడి నుంచి కూర్చొని ఇది ఒక వందాదో వంద నేను చెప్పేది ఊరికే ఊహ అంతే కరెక్ట్గా వందని కాదు మన విష్ణు శాస్త్రాప్పుడు అనంత అదే సహస్రాక్ష సహస్రపాత్ సహస్రాక్ష వెయ్యి కళ్ళు ఉండాయి అంటే ఏంటి ఐదు వందల ముఖాలు మీరు దాని బట్ కళ్ళు అన్నాడు గనక ముక్కులు ఐదు వందలు ఇవన్నీ ఇవన్నీ పోతే పదివేల వేళ్ళు అర్థం అవుతుంది కాబట్టి ఇది మనం గుర్తు పెట్టుకోడు ఇట్స్ ఎ మోడల్ ఇట్స్ ఎ మోడల్ అది కాబట్టి ఇది ఎందుకో తెలుసా బ్రహ్మానంద అనుగమార్థం నిర్దిష్యతే బ్రహ్మానంద అనుగమార్థం నిర్దిష్యతే కాబట్టి ఆ బ్రహ్మానందం అనేది ఏమిటో దాన్ని నిర్ణయం చేయడం కోసంగా ఆ యొక్క జ్ఞానం కోసంగానే అనుగమార్థం జ్ఞానార్థం అనుగమార్థం జ్ఞానార్థం నిర్దిష్యతే ఇది చెప్తూ ఉండడం అనమాట ఇంకేమి లేదు అయితే ఒకటి ఇంక ముఖ్యమైనది శ్రోత్రియ అకామహత్య ఇది ఇంపార్టెంట్ శ్రోత్రియ అకామహత్య ఎవడైతే శ్రోత్రియుడిగా ఉన్నాడో శాస్త్రం పూర్ణంగా తెలిసి అకామహత ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకున్నారు మీరు అకామహత అంటే కామహత అకామహత కామహతహ కామేన హతహ కోరికల చేత ఎవరి ఆనందం అయితే భగ్నం అవుతూ వాడు కామ హతహ కామేన హతహ బాగా అర్థం చేసుకోండి ఎందుకో తెలుసా ఇప్పుడు మనకు ఏదో ఒకటి వచ్చిందరకు మనం కోరుకున్నది మనం ఆలోదిస్తూ ఉంటాం ఈ లోపల వేరే కోరిక వచ్చింది అనుకోండి ఇది హతహ అంతే దీని ఆనందం ఇంక రాదు వెంటనే పోతుంది మళ్ళీ ఇంకోటి కావాలనిపిస్తూ ఉంటుంది మళ్ళీ అది అనుభవిస్తూ ఉంటాం అనుకోండి ఇంకొకటి కావాలనే భావన వచ్చింది అనుకోండి ఆ కామం చేత ఇది హతహ అర్థమవుతుంది కాబట్టి కామేన హత కామహతహ నా కామహత అకామహత అంతే ఇంకేమి కాబట్టి ఆ కోరికల చేత ఎవరి ఆనందం అయితే భగ్నం కాకుండా ఉంటదో వాడు అకామహతుడు అంటే ఆప్త అన్ని కోరికలు తీరిపోయినటువంటి వాడు సోష్ణుతే సర్వాన్ కామాను సహా అక్కడికి వచ్చేస్తుంది కాబట్టి కాబట్టి ఈ మనుష్యానందం ఏదైతే ఉందో దీనికి వంద రెట్లు గనక ఎక్కువైతే మనుష్య గంధర్వానందం ఆనందం అది శ్రోత్రియశ్వచ అకామహతస్య జ్ఞాని అయినటువంటి వాడికి ఇది ఉన్నే ఉంది ఇప్పుడు తమాషా ఏమీ లేకపోయినా ఇవన్నీ ఆ అనుభవం అతనికి ఉంది వీళ్ళు ఏదైతే అనుభవిస్తూ ఉన్నారో దాంట్లో లేచం శ్రోత్రియ అకామహతస్య కాబట్టి కోరికలు లేకుండా ఎవడైతే బ్రహ్మజ్ఞానాన్ని పొందేసి ఉన్నాడో అటువంటి మహానుభావుడికి ఇప్పుడు ఈ మనుష్యానందం ఈ దేవ గంధర్వానందం ఈ దీని వల్ల ఏ సుఖమైతే ఉందో ఈ సుఖాలన్నీ ఆయనలో చేరిపోయినవి ఎందుకని అలలన్నీ సముద్రంలో కలిసిపోయినాయి సముద్రం అంత ఆనందం తనది మనదే లేశం అంటే స్వామిజీ ఈ మనుష్యానందానికి మించి వంద రెట్లు అసలు మనుష్యానందమే మనకు దొరికేటట్టు ఎందుకంటే ఇంత జరగాల ఇంత జరిగితే గానీ జరగదు ఇంకేముంది చెప్పండి ఇప్పుడు మనుష్యానందం ఎవ్వరికి లభ్యం కాదు ఇప్పుడు మీకు అర్థమైంది కదా క్లియరా ఇంక ఉన్నదేంటి దరిద్రానందం ఇంకేంటి ఇంకా దరిద్రానందం తప్పి దీని ఆనందం అనుకుని ఉబ్బి గంతులు తెలియడం నేను గొప్ప నాకన్నా ఆయన గొప్ప ఈయనకన్నా ఆయన గొప్ప అసలు అర్థం కావడాడు గనక పోనీ ఆ మనుష్యానందం వచ్చిందనుకోండి ఆ మనుష్యానందం కంటే కూడా మనుష్య గంధర్వాణాం ఆనంద ఇదేంటి స్వామిజీ మనుష్య గంధర్వాణం ఆనంద వీళ్ళది ఉంటది మనుష్య గంధర్వులు మానవ గంధర్వులు అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది తర్వాత దేవ గంధర్వులు రాబోతారు అందువల్ల మానవ గంధర్వులు అంటే నేను అనుకుంటున్నా మనుషుల రూపంలోనే ఉండి దీనికి డిస్క్రిప్షన్ లేదు ఎక్కడ మానవ రూపంలోనే ఉండి గంధర్వానందాన్ని అనుభవించేవాడు మనుష్య గంధర్వాణం ఆనంద అంటే ఏంటి స్వామిజీ గంధర్వులు ఏం చేస్తారు చెప్పండి పాడతారు కదా అనుకుంటాం నృత్యం గీతం అదంతా ఉంటాయి అనుకోండి వాళ్ళకి సో మానవుడు మనుష్యానందం ఉండేవాడు కొద్దిసేపు పాడాడు అనుకోండి ఆనందాన్ని పొందుతాడు గంట పాడాడు అనుకోండి మూడు గంటలు పాడితే గిన్నెస్ ముక్కలు లెక్కారని రెండు గంటలు పడాడు ఆ తర్వాత ఆగిపోతుంది మోక ఆస్వాదనవత్ ఇప్పుడు అట్లాగే డాన్స్ చేశారనుకోండి నృత్యం ఆనందం ఓకే కానీ రెండు రోజులు డ్యాన్స్ చేశాడు అన్న వాడికి బుక్ మూడో రోజు పుత్తూరు తైలం నేను అనుకుంటున్నా ఎన్ని రోజులు డాన్స్ చేసినా ఎవడైతే అలిసిపోకుండా ఉంటాడో వాడు మనుష్య గంధర్వాణం ఆనంద రోజులు పాడినా ఎవడు గొంతైతే మోగపోకుండా ఉంటాదో మనుష్య గంధర్వాణాం ఆనంద ఎంత తిన్నా అబ్బా ఇప్పుడు మీరు చివరితో రాకపోయిన పర్లేదు కానీ స్వామి రెండో దృష్టి ఇది మనుష్య గంధ స్వామిజీ మరి ఇది వచ్చింది ఇది మనుష్య గంధ ఇప్పుడు మనుష్యానందమే రావడం లేదు ఇంత ఎట్లొచ్చింది వీడకంటే కర్మ విద్యా విశేషాత్ కర్మ విద్య విశేషాత్ వాళ్ళు చేసుకునేటువంటి కర్మల్లో ఉండే తారతమ్యాన్ని బట్టి అనేకమైన పుణ్యకర్మలు చేయడం వల్ల అది వచ్చింది విద్యా విశేషాత్ జ్ఞానం కూడాను కాబట్టి కర్మ జ్ఞానాలు ఇప్పుడు మనుషులు ఎవరైతే మనుష్యానందాన్ని పూర్ణంగా పొందడానికి ఏవైతే ఉన్నాయో ఆశిష్ట బలిష్ట దృష్ఠ యువ ఇవంతా వీటన్నిటికన్నా మిర్చి అర్థమవుతుంది ఇక్కడ అధ్యాయకహ వారికి మించి వంద రెట్లు అధ్యాయక అట్లా జరిగితేనే వాళ్ళకి ఆ విధమైనటువంటి ఆనందం కలుగుతుంది కనుక కర్మ విద్యా విశేషాత్ గంధర్వ గంధర్వత్వం ప్రాప్త అది అది గంధర్వ శబ్దం ఇంకా ఇంకా వస్తాయంటే వాళ్ళకి అంతర్ధానాది శక్తి సంపన్నా శంకర అంతర్ధానాది శక్తి సంపన్నాహ ఇది మనుష్య గంధర్వానందం దీన్ని బట్టి నేను ఊహించింది సరిపోయింది ఎందుకంటే మనుష్య రూపంలోనే ఉంటారు గంధర్వుల యొక్క ఆనందాన్ని అనుభవిస్తారు మనుష్య రూపంలో ఉండి కాబట్టి వీళ్ళని మనుష్య గంధర్వులు మానవ గంధర్వులు అని ఎందుకంటే అంతర్ధానాది శక్తి సంపన్నా అంతర్ధానం అంటే కనపడుతూ ఉండి అదృశ్యం అయిపోవడం ఇప్పుడు మీకు అర్థమవుతుందే క్లూస్ పట్టిస్తా ఉండడు ఇది మనుష్య ఆనందం తరువాత సెస్టెప్ ఇది ఇక్కడికే అది వస్తుంది దీన్ని చూసి కొందరు ఆ మహానుభావుడు ఆ ఇంట్లో ఉండి అక్కడ కనపడకుండా అక్కడుండి అక్కడ కనపడకుండా అక్కడుండి మళ్ళీ ఇక్కడ అక్కడ ఉండి దేని కిందకి వస్తుంది సార్ ఇదే బ్రహ్మానందం కాదు అర్థమవుతుంది ఇటువంటి మనం చదివి ఇటువంటి చరిత్రలో చదివి దేవాలయాలు కట్టేస్తాం ఇప్పుడు అర్థమవుతుందా మీకు అండర్స్టాండ్ సీరియస్ మ్యాటర్స్ ఇవన్నీ జ్ఞానం లేనప్పుడు ఏదైనా జ్ఞానంగానే ఉంటది అంతర్ధానాది శక్తి సంపన్నా అటువంటి శక్తి కలిగిన వాడు ఉంటాడు కాబట్టి మనం ఏం చేస్తామని తెలుసు దాన్ని చూసి ఓ ఉన్నట్టు నా కళ్ళ ముందే ఆయన కనపడకుండా పోయాడండి ఉదయం తొమ్మిది గంటలకి అప్పుడు ఏం చెప్తాడు విశాఖపట్నం మా ఇంట్లో ఉన్నాడు మీ ఇంట్లో తొమ్మిది గంటలకు ఉన్నాడా మా ఇంట్లో ఇట్లా అప్పుడే ఉన్నట్టు మేము చూస్తున్నాం పాలిచ్చాం తాగుతూ ఉన్నాడు కనపడకుండా పోయాడు అక్కడ కనపడుతున్నాడు కాబట్టి ఆయన సాక్షాత్ భగవంతుడు ఆయన నన్ను ఉద్ధరిస్తాడు ఆయన ఏమి నన్ను ఉద్ధరించలేడు ఎందుకో తెలుసా ఆయనను ఉద్ధరించేవాడు ఇంకోటి కావాలి ఆయనను ఉద్దరించడానికి ఒక కీణపనిషత్తు కఠపనిషత్తు తైత్వేయమో మాడుక్యమో కావాలి ఇంకో గురువు ఆయనకు అవసరం రెండో స్టేజీ అది ఇప్పుడు మీకు ఇది అని శంకర అంతర్ధనా అది శక్తి సంపన్నీ చూసారా అదృశ్యమయ్యేటువంటి శక్తులు వస్తాయి అని ఇవన్నీ మనకు తెలియపోవడం వల్ల ఇదే బ్రహ్మజ్ఞానమేమో ఆయన దేవుడు కాబట్టి ఇక్కడ అదృశ్యమయ్యే అక్కడ కనపడ్డాడని ఆయన ఏమి ఆయన మనుష్య గంధర్వాణం మనుష్య గంధర్వాణానందనవ గంధర్వుడు అని అయితే అంటే శంకర్ల వారి శిష్యుడు సురేశ్వరాచార్యుడు ఆయన వార్తకంలో ఈ మనుష్య గంధర్వాణమానంద అనే దానికి ఇంకో తమషాడు అంటే వాళ్ళు వస్తూ ఉంటే మంచి ఫ్రాగరెన్స్ ఇప్పుడు మల్లె పువ్వులు ఎట్లాగైతుంటాయో వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళ నుంచి మనకు సుగంధాలు వెదజల్లబడుతూ ఉంటాయండి అత్త వాసనలు ఆయన సుగంధినహా కానీ రేపు ఈ దేహాన్ని తగలబెట్టాలనా లేదా తగలబడకుండా ఉండేది చూడండి సార్ సుగంధినహ కాదు కానీ ఈ స్థాయి వచ్చిన తర్వాత కర్మ విద్యా విశేషాత్ జ్ఞాన విశేషాత్ కర్మ విశేషాత్ ఇవన్నీ వస్తాయి సుగంధినహ అందువల్ల కాకవిష్ఠాయం అని కొట్టేశాడు ఏది అపరోక్షానుభూతిలో ఈ యొక్క మహిమలన్నీ కూడాను కాకి రెట్టతో సమానం అని రాశారు శంకరాచార్య స్వామి అపరోక్షానుభూతి ఎందుకో తెలుసా అవి ఇద్దే ఇంకొక జన్మ ఎత్తుకోవడమే మళ్లీ అక్కడి నుంచి ఆటో ఎత్తుకొని నెక్స్ట్ జన్మలో ఆటో అర్థమవుతుంది అందుకని ఇటువంటి వాటికి అంత వీట ఇవి మనకు అవసరమే లేదు సుగంధినామరూపాహ సురేశ్వర సుగంధిన కామరూపాహ ఆయన పోతూ ఉంటే మంచి సువాసనలు వ్యధాలు పడుతూ ఉంటాయి ఏ రూపం కావాలంటే ఆ రూపం చేయగలడు కుక్క కావాలంటే కుక్క పిల్లి కావాలంటే పిల్లి మనిషి కావాలంటే మనిషి అయిపోతాడు ఇట్లుంటాడు అన్న నృత్య నృత్య గీతాది చూడండి కాబట్టి మంచి ఈ మనుష్య గంధర్వాణమానంద ఇక్కడ కనుక వచ్చాడంటే మాత్రం ఈ స్టేజ్కి ఆ తర్వాత ఆయనలాగా డాన్స్ చేసేవాడు ఎవరున్నాడు మైకేల్ జాన్సన్ ఇదంతా కూడాను మానవులు అనుభవించేటువంటి మనుష్యానందం ఏదైతే ఉందో దానికన్నా వందరెట్లు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి తెలుసా ఇక్కడ ప్లీజ్ ఉపనిషత్ హృదయం ఏంటో తెలుసా ఇప్పుడు మనుషులు మనం ఆనందం మనం చిన్న చిన్న వాటికి మనం ఇచ్చేటంటున్నాం మొత్తం వస్తే మనుష్యానందం అదేం వచ్చినట్టు కనపడటం లేదు పోని వచ్చినా కూడా ఎంత తృప్తి అయితే ఉంటదో అలా వచ్చిన వాడికి కూడా వెళుతుంటదట అదే తమాష వైరాగ్యం ఏంటో తెలుసా వాడికి ఇంకా ఏదో కావాలంట కాబట్టి మనుష్య గంధర్వానందం అంటే మానవ మానవ మనుష్యానందం ఏదైతే ఉందో పూర్ణంగా ఇది అనుభవించిన తర్వాత వీళ్ళు తృప్తి చెందేదానికంటే కూడాను శతం శత రెట్లు రెట్లు ఎక్కువ ఆనందాన్ని పొందుతూ ఉంటే వాడికి కూడా వెళుతుంటదట